సూత్రం ప్రభావ పరిశుద్ధిగా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహామతి దేవ మహిమ స్వరూపం పరిశుద్ధులు సూత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలంతో మమ్మల్ని అందరినీ ప్రభావ సురక్షితంగా కాకుండా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్న మమ్మల్ని చర్యలుగా నిలబెట్టుకున్నారాయన నా దేవ నా ప్రభావం కృకులు మాకు అనుగ్రహిస్తూ ఇంతకాలం వరకు నడిపించారని అపందిస్తున్నాయి దాన్ని బట్టి నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే స్కృతులు సోతలు అర్పించుకున్న సమస్త ఘనత మహిమా ప్రభావం నీకే కలిగి ఉదయం కలస ఆరాధిస్తు వాక్యాన్ని గ్రహణించడం తర్వా మీకు కనిపించడం మాతో మాట్లాడమని ప్రార్థిష్టమైన మా గీతాలు సరిగ్గా ప్రాధిష్టమైన మీ వాక్యం సత్యం గ్రహించలే నాకు ఆక్యమే తగ్గుతున్న వాక్యం ద్వారా మాట్లాడడం త్వ మీకు పరశుభాతలు మాకు దయచేయడం నూతన అభిషేకం మాకు దయచేయడం తర్వా నైనా ఇసుకు చివరి అంచనా రాష్ట్ర సంబంధించిన ప్రతి ప్రవంచాల మీద ధ్యానిస్తున్నారు అందులో ఆత్మీయ సహించి ప్రభావం ఆధిపత్య నుంచి నడిపించి దేవాత దేవ మీరే మహింపొందమని నా దేవు రానిప ఇంకా నడిపించి ప్రతి ఆటంకాలను కొట్టి ప్రభావ పరిశుభాత్మ కార్యం జరిగించి మీ నామాన్ని నెలవేర్చుకోమని ఈ సుఖ పరిశుద్ధ నామాలను ప్రార్థించినంత రాజుల రాజుల రాజే నూరాజ రాజుల రాజుల రాజే నూరాజే సి రాజు మహేష్ అయిన ఏరు సలు ము నా గృహము సిను రాజు మహేష్ అయిన నా ఎరు సలు siyon ra rajin rajila rajila raje siyon ra rajin siyon ra rajuna yesu hainunna er chele munadrisen siyon ra rajuna yesu hainunna er chele munagrahana kallu karpa munand ver chesi pandin tin munand nalukhi लेजर पा मुनि देव रुची कंबिलती मुनि मन फिरे छि निने करत नन ये कचना सियो ने राजा मायेसी सियो ने करत नन ये कचना सियो ने राजा मायेसी सचिना सचिना राजे सियो ने राजा రాజరాజే సీఎను రాజు నాయక నాగృహ సి రాజు నాయక ఐన నాయర చు నాగ రాజుల రాజుల రాజే సీయనారాజు नीशदिन पवदिनाराय सीयनु नो मूलरंगी नीशदिन पवदिनाराय सीयनु नो मूलरंगी एन्न काले मे ननु एन्न कुनीना सीयनु राराजुना एक एन्न काले मे ननु एन्न कुनीना సి రాజు నాయ రాజుల రాజుల రాజే రాజ రాజుల రాజుల రాజే రాజే సీఎరాజు నాయ పైను మా ఊషల మునా గృహణియన రాజు నాయ పైన్ ఊషల ప్రార్థన చేసాం ఉపభయడా మహోన్నతుడా మీకే స్తోత్రాలుసయ్య మీ యొక్క గడిచిన కాలం అంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి సజీ లెక్కలు నిలబెట్టినందుకు మీకెంతో గుణాన్ని అయినా ప్రభావ ఏదే కాలం ప్రభావ మీ యొక్క వాక్యం ఇవ్వడానికి పడుతున్నాం మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి ప్రభావ కేన గ్రహించలాగిన ఆత్మీయ నేతల మీద తండ్రి అనేకమైన పండుగ అలసిపోతుండే తండ్రి ప్రభు నేను చెంతకొచ్చిన ప్రభు కాలి మీతో మాట్లాడాలా మీతో సంపాదించాలా మీ నుంచి మాలో ఏది కొడువ ఉంది మాలో ఏం లోటు ఉందో అది తెలుసుకొని దాని నుంచి విడుదల ఉండాలా సహాయపడమని ప్రార్థిస్తున్నామని అయినా మీ కృపలో మరోసారి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి మీ రక్షణ ప్రణాళికలు చివరి వరకు సహించి బయటి నుంచి జీవితించి బిడ్డలుగా తయారు చేయండి కానీ బయట చూసి ఉంటే వారిని ఆశ్రయించండి వారి పిల్లలకి సహాయపడండి మీ కొరకు అందరినీ సాక్షి నిలబెట్టుకోమండి క్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాను తండ్రి దేవుని యొక్క ఆశీర్వాదములు అన్న అంశం గురించి నేను మీకు తీక్ణంగా ధ్యానించాలని ఆశపడుతున్నాను దాన్ని ఏ రీతిగా మనము స్వీకరించాల రక్షణ పొందిన వారందరిలో అబ్రహాము యొక్క వాగ్దనాలు అనుగ్రహించి అంటే ఆయన అన్ని ముందుగానే మీకు ఇచ్చేస్తా అన్నాడు కానీ వాటిని ఎందుకు మనము వాడుకోలేని స్థితిలో ఉన్నామనేది కొన్ని విషయాలు మీ తను పంచుకోవాలని చెప్తున్నాను ఉదాహరణకి ఈరోపదం మనం చూస్తాము నీ పాణంలో ఎటువంటి అనారోగ్యం ఉండడానికి వీల్లేదు అన్నాడు అంటే రక్షణ పొందే వారిలో ఎటువంటి అనారోగ్యం ఉండడానికి పాణ్యం అంటే నీ నీ జీవము నీ గృహము నీ యొక్క శరీరము గురారము మళ్ళీ ఎందుకు అనారోగ్యం అంటే నువ్వు దాన్ని యాక్టివేట్ చేసుకోలేదు కాబట్టి ఆ యొక్క ఆ వాక్యాలని ఎట్లా మనం మన జీవం మన మన మన జీవితలలో దాన్ని ఫలవరితం చేసుకోవాలన్న విషయం గురించి నేను లేక దాన్ని ఇంగ్లీష్ తెలుగులో పదం ఏంటంటే ప్రజ్వలింపజేయాలంట ప్రజ్వలింపజేయడం అంటే దాన్ని ఆ యాక్టివేట్ చేయడం అన్నట్టు ఇంగ్లీష్ లో స్టీన్ దాన్ని యాక్టివేట్ చేయకపోతే మటుకు మెకానిక్ అండ్ క్రిస్టియన్ లైఫ్ మనది యథా యథావిధి జీవితం అంటాం ప్రేయర్ చేసుకుంటాం కూడా వాక్యాలు తీసుకుంటాం అంటాం ఇంటికి వస్తాము ప్రేయర్ జీవితము యాక్టివేషన్ ఎప్పుడు ఉండదు అన్నట్టు నిదర్శనం ఏంటంటే ఎన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని వాక్యాలు వింటున్నాము మరి ఏమైంది మన ఫైట్ ఎన్ని సంవత్సరాలు మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం మరి ఏమైంది మన జీవితంలో ఉద్యోగం ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నాం మరి ఏమైంది మన జీవితాల్లో అద్భుతాలే ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నా కానీ మనకి ఎటువంటి ఆశీర్వాదం కనిపిస్తలేదే అనారోగ్యం అట్లనే ఉండిపోయే ఆర్థిక స్థితి యథావిధి ఎక్కడ దొంగలు లాగానే ఉండిపోయే ఏ రూపీగా అభివృద్ధి పొందలేదు ఎన్నిసార్లు నేను నిర్చిస్తుంటాను ఆశీర్వాదం ఆల్రెడీ ఇచ్చేసింది అయినా ఎందుకు మనము రుజువు పరుచుకోలేకపోతున్నామంటే అది మన బలహీనత రవ్వ నాకు ఇంకా నాకు ఇంకా నాకు ఇంకా నేను ఆల్రెడీ నీకు ఇచ్చేసాను దాన్ని చూసుకోలేదు నా మరణ భూస్థాపన పొలం ద్వారా అవన్నీ మీకు అనుగ్రహించేస్తాను మిమ్మల్ని అబ్రాహ్మం సంతానంగా చేసిన అబ్రహ్మలకు చేపడ్డ ప్రతి వాగ్దానం మీకు ఇచ్చేసిన మీరు వాటిని చూసుకోలేదు వాటిని పాటించుకోలేకపోయినారు అందుకు మీకు అవి రాలేదు అంటున్నాడు ఎక్కడేసిన గొమ్ెలు అక్కడిలాగానే విడిపోయింది చూపిస్తాడు ఆయన కాబట్టి ఎవరు మిమ్మల్ని ఆశ్రయించగలరు అన్న విషయాన్ని కొన్ని నేను మీకు చూపిస్తాను క్లుప్తాను చూడండి ఎగులు దర్శన పత్రిక ఏడవ అధ్యాయము ఏడవ ఆశ్చర్యం ఒకటి ప్రధానంగా ఇది కానుకులకు సంబంధించిన కానీ నేను ఆ కానుకులకు సంబంధించిన ఒక వచన మీకు చూపిస్తున్న ఏడవ వచనంలో తక్కువ ఎక్కువ వాడి చేత ఆశ్చర్య దింపబడును మాట కేవలము నిరాక్షేపమైన్నది నిరాక్షేపము ఎటువంటి వ్యత్యాసం లేకుండా నో కాంట్రడిక్షన్ అంటారు లో కాబట్టి Uh, the less is blessed of the better ekku vaade takuvandi bless cheyagaladanta aashirvadaladanta kabatti aina already manaki aina aina ekku vaade unda takku unda baga mana peru kalavonu undaina aina aina already manaki aashirvadalu icchechu aashirvadalanu aathmeeyam ayyindi dani parinamam ni prakruthi saajaminndi aina aashayam unte meeku sasathottadi aina aashirvadam unte meeku upgrade chestadi aina aashirvadaluntho నువ్వు ఈ లోకంలో ఫలిస్తా ఉంటావు ఆయన ఆశీర్వదం ఉంటే మీకు చదువు వస్తుంది ఆయన ఆశీర్వదం ఉంటే నీకు ఉద్యోగం వస్తుంది ఆయన ఆశీర్వదం ఉంటే నీకు ఐశ్వర్యం వస్తుంది ఆయన ఆశ్రదం లేకుండా ఏవి సంపాదించుకున్నా ఒకటి లేబడేది ఉదాహరణకి కై జీవితం చేస్తాను కైని కష్టపడి ఆశ్రయం లేకుండా సంపాదించుకున్నాడు చివరిని కన్నీ పోగొట్టుకున్నాడు ఏ చావు కష్టపడి అన్ని సంపాదించుకున్నాడు ఆయన చివరికి కన్నీ పోగొట్టుకున్నాడు కన్నీరుగురి ఆశ్రయం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి కానీ వాటిని మీ ఏ రీతిగా రుచి చేస్తాం రుచి కూడా కరెక్టే కానీ వాటి మీద వ్యామోహం ఉండదు ధనం మీద వ్యామోహం ఉండదు ఈ సృష్టి యావత్తు ఆయన ఎవరి కొరకు సృష్టించండి మీ కదా రక్షణ పొందండి వారి సృష్టి యావత్తు ఆదా వాళ్ళకి కదా దీన్ని మీ స్వాధీనంలో పెట్టుకోండి అన్నాడు వాళ్ళు పోగొట్టుకున్నారు స్వాధీనం ఇప్పుడు అన్నీలో దీని స్వాధీనం చేసుకున్నారు ఇక్కడ అర్థం కాని క్రైస్తవ జీవితం ఇది అర్థం చేసుకుని క్రైస్తవ జీవితం శక్తమైన వాడు కయ్యూ సంపాదించుకున్నాడు పట్టణం కట్టండు ఆటలేకబడ్డ నువ్వు ఏమి కట్టలేదు లైఫ్ లో సంపాదించుకోలేదు మీ ఎందుకంటే నువ్వు ఒక మూసకరమైన బోధలో నిమగ్నమైనా కాబట్టి ఆచరణం లేకుండా ను ఎంత పరస్పర వృధా అయిపోతుంది ఆ విషయాన్ని నేను చూపించాలనుకుంటున్నా ఉదాహరణకు చేయండి తక్కువ వాడు ఎక్కువ వాడి చేత ఆశించబడుతుంది మనము ఇది ఎవరి జీతాలు మన పితరుడైన అబ్రహాం జీతాలు చేస్తాం అబ్రహాము బహు తక్కువ గొప్పవాడు వాళ్ళ దేశంలో కల్దీవ దేశంలో ఊర్ అనే ప్రాంతంలో ఇప్పటి తమను ఆసంతస్తున్నానికి బిజినెస్ మ్యాన్ బిజినెస్ ఫ్యామిలీ అయినది కనిపించని దేవుడు వినని దేవుని స్వరము విని ఎవరో తెలియని దేవుని స్వరము విని కేవలం ఆ స్వరానికి విధేత గీపించి బయటకు వచ్చేది ప్రాంతం నుంచి కానీ ఎలా చేసిన బలమైన తెలియదు మీ పితరులను మీ దేశాన్ని మీ ఆకులను అన్నిటిచ్చి పెట్టి రమ్మన్నారు కానీ దండను పెట్టుకున్నారు లోకం పెట్టుకుని తమ్ముని కొడుకుని పెట్టుకుని వచ్చిండ తండ్రి అయితే జనం గడవాడు ఆయనకు అన్ని డైరెక్షన్ జరుగుతుంది మ్యాప్ మ్యాప్ ప్రకారంగా దేశాలు జరిగొచ్చాను ఏ పాలిట దేశం ఎక్కడుంది పాలన దేశం ఎక్కడుంది తండ్రికి తెలుసు కాబట్టి తండ్రిని పెట్టుకుని వచ్చింది ఏమన్నా వస్తానండి నేను దోషం పనికొస్తారు వాళ్ళని అటెండ్ చేసినప్పుడు కొట్టాలి అంటే విశ్వాసం పెట్టి బయటకు ఆయన ఇంకా శారీరకంగా పెద్దవాళ్ళ మీద చిన్నవాళ్ళని మీద ఆరపడుతున్నాను ఉన్న ఆ వీక్నెస్ తండ్రి ఆ యొక్క పారాను అనే ప్రాంతంలో అనుకుంటారు అక్కడ వాళ్ళు కొంతకాలం ఉంటారు నలభై సంవత్సరాలు ఉంటారు అక్కడ అక్కడ వాళ్ళ తండ్రి చనిపోయిన ఇప్పుడు లేచినడు అంటాడు అంటే వాళ్ళ తండ్రి చనిపోయినంత వరకు అబ్రాహా తీసుకొని పోలేదా ఎంతో ప్రేమ తండ్రి అంటే నాకు అనేసి తండ్రి తను నలభై సంవత్సరాలు దాని తర్వాత లేచి అబ్రాహం లోతు కుటుంబాలు కలిసి బయలుదేరినాయి అయితే నేను మీకు చెప్పాను ఏంటంటే అబ్రాహ్మం గొప్ప దేవుణ్ణి స్వరాన్ని బయటకు వచ్చింది ఏదో ఆశ్రయించబోతుండీ భోజనంలో అందరు మీ వల్ల ఆశ్రయించబడతారు నేను గొప్ప జనం చేస్తాను ఆశ్చర్యపోయింది ఏంటి దిఫ్టారో చూద్దామని కానీ ఆయన ఆ యొక్క భారతదేశానికి నాలుగు ఐదు సంవత్సరం వచ్చింది అప్పటికే ఫిలిస్తీన్ వచ్చి కబ్జా చేసుకున్నారు దిక్స్థలాన్ని అబ్రామ్ ముందుగానే వచ్చి ఫిలిస్తీన్ రాక అభివృద్ధి చేసిన మిస్టేక్ వల్ల ఫిలిస్తాయి వచ్చి అక్కడ కబ్జా చేసి ఈ రోజు కూడా ఇసానికి ఫిలిస్తాయి కొట్లాటలు అయితేనే ఉన్నాయి యుద్ధాలు అయితేనే వానింగ్ చంపుకుంటూనే ఉన్నారు హమాస్ ఫిలిస్తన్ అయితే గ్రూప్ ఈ రోజు ఉన్నది టెర్రరిస్ట్ గ్రూప్ అంటారు కానీ ఎవరు టెర్రరిస్ట్ లో మీరు ఇప్పుడు బాగా అర్థమవుతుండదు మీరు ఫిలిస్తాన్ చంపేవాడిని గా వారు మీరు వీరు వారవుతారు అన్నారు ఉల్టా తయారైంది ఇసా కాబట్టి ఇవన్నీ మనకి తెలుసు తెలిసినా గానీ మనము మనం వినలేని చిత్రం నీకు ఇన్ని గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు దేవుడు ఇష్టం ఫలితం నీ క్షేమ కాలంలో నీతో మాట్లాడితేనే నీకు అంత అంత సుఖం నేను మాట్లాడితేనే కానీ నేను వినను అంటది నా మాట వినకపో పోతే నీ బాల్యం నుండి నీకు వాడుక ఈరోజు ఎవరికి నీ హ్యాబిట్ ఏం వింటున్నారో ఎవరు వెళ్ళండి సోమవారం ఏం విన్నా వాక్యం జ్ఞాపకం తెలియదు గతవారం ఏం విన్నా జ్ఞాపకం లేదు నిన్న దినేం చేయను జ్ఞాపకం లేదు అది ప్రయత్నగీతం మీద ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నా వాక్యాన్ని ఒకటి జ్ఞాపకం తెలియదు అంటే వాళ్ళు ఎప్పుడు పాటించలే నేర్చుకుంటే పాటిస్తాను నేర్చుకోకపోతే వేడ పాటిస్తాను అట్లా విశ్వాసంలో అంచలంచల్సింది పోయి మొత్తానికి దిగజారిపోయింది కైతవ జీవితం కాబట్టి విషయం ఏంటంటే తక్కువ వాడు ఎక్కువ వాడిని చేతనే ఆశ్రయించబడతాడు అన్న విషయం జ్ఞాపం చేయబడింది మీకు ఎవరి సహవాసం ఆ సహవాస గుణగనా నీకు వస్తాయి నువ్వు పోకరి వాళ్ళతో సహవాసం చేసిననుకో పంటి మాలిన వాళ్ళతో సహవాసం చేసిననుకో వాడి గుణగానే నీకు వస్తాయి ఎక్కువ వాడు మంచి జ్ఞానం వర వాళ్ళతో సహవాసం చేస్తే నీకు జ్ఞానము నీకు ఒక విషయం ఏంటంటే ప్రపంచంలో ధనికులు ధనికులతోనే సహవాసం చేస్తారు ఎందుకంటే వారి వారికి తెలుసు ధనికులతో సహవాసం చేస్తేనే నువ్వు ధనికులు ఉండగలవు నువ్వు పేదవాళ్ళతో సహవాసం చేస్తే నీ లెవెల్ దిగిపోతుంది అన్నట్టు ఈ లోకస్తుల పను కాబట్టి సంపూర్ణంగా ఐశ్వర్యవంతరైన మన ప్రభువు గొప్పవాడు మన తక్కువ అయినా ఆధ్వర్యంలో ఉంటేనే కానీ మనకి ఆశ్రమం ఉండదు వాక్యం అదే రీతిగా అబ్రహాం లాంటి వాడు మీ జీవితంలో లేకపోతే మీకు ఆశ్రయం ఉండదు లోతు జీవితాన్ని మనం అది తీస్తున్నాం లోతు అబ్రహం ఉన్నంత కాలము ఆశ్రయింపబడే సమృద్ధిగా ఏ రోజైతే అబ్రాహం నుంచి విడిపోయిండో ఆ వారి పని వాళ్ళకి వీరి పని వాళ్ళకి కొట్లాట ఇద్దరు విడిపోయాక లోతు పతనం స్టార్ట్ అయింది ప్రాంతంలో పోయి దక్షిణది తన కాపురం ఉన్నాడు అక్కడ ఏం జరిగింది తన పిల్లలు అనిలని వివాహం చేసుకున్నారు తన ఆడపిల్లలు తన మూత తర్వాత పుట్టినట్టు మనం చూస్తాం అది ఆధ్యాత్మిక రంగం దగ్గర పుట్టినట్టు మనం చూస్తాం వాళ్ళ అతనికి పుట్టిన ఇద్దరు మోయాగో ఆమోని ఆమోని వీలు మోయాబీలు సంతతి వాళ్ళు అబ్రామ్ సంతానికి వ్యతిరేకంగా ఉంటారు వాళ్ళు అమ్మనీ మోయాబీరామనీ బాలాకు అనే రాజు మోయాబీ దేశపు రాజు ఈ సంత పెంచేస్తుంటే అడ్డీసాడు వాళ్ళు రాణమిస్తుండేది కానీ వాళ్ళు ఉంటేనే మా నాయన ఆత్మీంపబడి అన్న బుద్ధి వాళ్ళకి రాలేకపోయింది మా నాయన కంది ప్రాంతం నుంచి పెదనాయనతో పాటు వా బయటొచ్చిండు పెద్ద నన్నుతో పాటు ఉన్నంత కాలము ఆశ్రమకొంటూ నిండు ప్రజనతో వేరు పడినా ఆశ్రమకుంటూ అన్న బుద్ధి వినింటే వాళ్ళ ఐగుత్య నుంచి బయటకొచ్చినప్పుడు అడగించకపోయేవాడు దీలాము ప్రవక్త సహాయం తీసుకోకపోయేవాడు బాల ఈరోజు మన జీవితాలు చనివ్వండి ఎవరి సహవాసంలో ఉన్నవో నీ తెలుసా ఆశ్రయింపబడే వాడి సహవాసంలో ఉంటే ఆటోమేటిక్గా నీ జీవితాల ఆశీర్వాద విధానం దేని విధానం అభ్రాంతం ఎవరుంటే వాడు ఆశలకు పోలేదు ఎవరు లేడో మొత్తం పోగొట్టుకున్నారు మొత్తం పోగొట్టుకుని చూడండి ఆస్తులంతా ఐదు రాజులు గుంజుకోపోయిండ్రు దాని తర్వాత సుధమాల ఉన్న ఆయన ఆయన ఇల్లు ఆస్తులు పంటలన్నీ కాలిపోయి అన్ని గంట తన భార్య సైతం ఎక్కువ స్తంభంగా మారిపోయింది ఎక్కువ జీవితం బయటకొచ్చింది ఎంతో ధనవంతుడు మస్తు సమృద్ధిగా సంపాదించుకున్నాడు అంత పోగొట్టుకున్నాడు ఎందుకు గొప్పవాన్ని విడిచిపెట్టిండు కాబట్టి అబ్రహం కట్టే శ్రేష్ఠుడు మన తండ్రి మన ప్రభు ఆయన ఆధ్వర్యంలో మనము సంపూర్ణంగా ఆచరింపబడతాం ఇది ఆత్మీయమైనవి కానీ వాటి పరిణామమే ప్రకృతి సాధ్యమైంది నీకు స్వస్థ రావాలన్నా నీ శరీరంలో అభివృద్ధి రావాలన్నా నీ విజయవంతంలో నీకు అభివృద్ధి రావాలన్నా నిన్ను తలలాగా పెట్టాలన్నా ఆసరణం ఉంటేనే గాని కాదు నీ ఈరోజు కూడా నువ్వు అప్పులు తీసుకునే ఈ రోజు కూడా నువ్వు కిరాయినాలను బతుకుతున్నావు నీ వ్యక్తిగతంగా సంపాదన నీకు లేవలేకపోయాను తండ్రుల సంపాదన మీద ఇంకా ఆధారపడుతున్నావు నీ సొంత సంపాదన ఆధారపడలేని జాబ్ ఎందుకు ఏం జరిగింది నువ్వు నీకు ఎందుకు యాక్టివేట్ చేసుకోలేదు నీకు ఇచ్చిన బహుమానాన్ని నువ్వు ఎందుకు దాన్ని ఏమంటా ప్రజ్వలింపజేయలేకపోయినావు ప్రజ్వలింపజేయాలి దాన్ని ప్రజ్వలింపజేయకపోతే యోగి పోతా ఉంటావు పొద్దున పోతే సాయంత్రం వస్తా పొద్దున పోతే సాయంత్రం వస్తాయి సమస్య సమస్యలు అట్నే ఉండిపోతావు నీ అంతటా కూడా క్రియేట్ చేయలేదు నాకు చిన్నప్పుడు కోరిక ఉండే మా ఫాదర్ తోటి మనము ఒక మిద్దె ఒక ఇల్లు కొందాము దానికి మిద్దే ఉండాలా అంటే టెరేస్ ఉండాలా దాని మీద ఇంటి మీద పోయి మనం అందరం హైదరాబాద్ లో ఇది సంపాదించినట్టు ఒకటే నా సంపాదన ఇంతకంటే నేను ఇంకేం సంపాదించండి ఇప్పుడు నేనంతా మీ చదువులని ఖర్చు పెడుతున్నాను మిమ్మల్ని అంతా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతకంటే నేను మీకు ఇచ్చే ఆస్తులు ఏం లేవు హైదరాబాద్ ఒక ఇల్లే ఉందంటే అంటే పిల్లల కొరకు ఒక గృహాన్ని సిద్ధపరిచండి మళ్ళీ మీ పిల్లలకి ఏం సిద్ధపరుస్తారు ఆ చిన్న ఇంట్లో ఎంతమంది ఉంటారు అన్నదమ్ములు వాళ్ళ కుటుంబాలు మా రెండు బంధుతులు పిల్లలు ఎంతమంది ఉంటారు చూడండి ఆశీర్వదము నీ జీవితంలో బయటికి రాల తెరహుకుండే తెరహు బిజినెస్ మ్యాన్ తన అబ్బాయి తనంతట తాను సంపాదించుకోవాలి కదా తండ్రి ఆర్పడలేదు పరమ తండ్రి మీద ఆర్పడలేదు ఆశీర్దం అట్లా ఉంటుంది నీ వ్యక్తిగత హస్తాలతో దాన్ని నువ్వు సృష్టించుకోవాలా ఆయన ఇచ్చండి ఆల్రెడీ నీకు సమృద్ధిగా కానీ నువ్వు ఎక్కడ చూపించుకోలేకపోయినావు దాన్ని నీ జీవితంలో నీరోజు ఇప్పుడు కాబట్టి నువ్వు క్రియేట్ చేయకపోతే నువ్వు ఇతరులకు ఎట్లా చెప్పగలవు సాక్ష్యం ఈ వాక్యం నీ జీవితం నెరవేరినట్లు నువ్వు ఉన్నతంగా చదువుకోకపోతే ఆశీర్వం నీ జీవితంలో ఉన్నట్టు ఎట్లా ఉన్నత ఆశయాలు కలిగి ఉండకపోతే ఈ లోకంలో ఉన్నత పదవులు సంపాదించుకోకపోతే నీ జీవితంలో వాక్యం నెరవేరినట్లు ఎట్లా నువ్వు చూపించుకోగలవు మనుషులకు ఉన్న కాడికి నాకు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే చాలనుకుంటే నీ అట్లనే ఉండిపోతావు ఆయన ఏమీ దుఃఖపడలేదు అంటే నేను ఆల్రెడీ ఇచ్చేసాను నువ్వే వాడుకోలేదు కాబట్టి ఇప్పుడు నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను చూడండి హిమో రెండో పత్రికల్లో పౌలు ఈ విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఈ వాక్య అర్థమైనప్పుడు ఎక్కడైనా దొంగల కండడానికి ఇబ్బంది లేదు దైవికమైన జ్ఞానముల ఉన్నత స్థితి ఎదుగుతున్నావు కానీ ప్రకృతి సహజంగా నీ కుటుంబాన్ని ఏ రీతిగా ఉన్నత అరే మా డాడీ ఇటువంటి వాడు అని చెప్పుకోలేదండి పిల్లలు భవిష్యత్తులో ఆయన దైవజనుడు ఆయన ఆశ్రయింపబడ్డవాడు ఆయన నీ పిల్లలు ఎగరం చెప్పుకోవాలంటే నువ్వు వాళ్ళ కోసం ఏం క్రియ చేసినావు ఆ చర్యలన్నీ వాడుకోలేకపోయినా వేస్ట్ చేసుకున్నావు స్థలాంతలన్నీ వృధా చేసుకున్నావు నీ చదువుని వృధా చేసుకుంటున్నావు నీ శరీరం నీకు ఆరోగ్యాన్ని వృధా చేసుకున్నావు నీకు ఇచ్చిన ప్రతి స్థలాంతులు వేస్ట్ చేసేసుకున్నావు చూడండి తినోటి రాసిన పత్రిక మొదటి అధ్యయనం ఆరో అసంలో పావులు తినోటికి చేస్తుంది ఏమిటంటే ఆ హేతువు నా హస్త నిక్షేపణము మీకు కలిగిన దేవుని కృప వరము ప్రజ్వలింప చేయవలన మీకు జ్ఞానము చేయిచున్నాను జ్ఞాపకము చేయిచున్నాను కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే నేను ప్రార్థన చేసినట్టు ఏమోటి నీకు మీ తల మీద చేయబట్టి ప్రార్థన కాబట్టి ఇప్పుడు మీకు దేవుని కృప కలిగింది దాని తర్వాత ఆ కృపా వరమును ప్రజ్వలింప బాధ్యత నీకు జ్ఞాపకం చేస్తున్నా అంటున్నాడు నేను ప్రార్థన చేయడం వల్ల మీకు కృపవరం వచ్చింది అంటే గిఫ్ట్ వచ్చింది ఇంగ్లీష్ లో గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఉంది మీకు వరం వచ్చింది కానీ దానిని ప్రజలింప చేసుకో అందుకు నిన్ను జ్ఞాపం వరాన్ని ప్రజలింప చేసుకో చెప్పండి మీకు ఏ వరం ఉంది లేదా ఎన్నో వరాలు ఇచ్చింది విశ్వాసం ఇచ్చండి దాన్ని ప్రజలింప చేసుకున్నావాక్య పరిచయం చే ప్రజలింప ఉపవరం నీకు ఇచ్చండి వరాలి వరాలు భాషల వరము భాషల అర్థం చెప్పేవరము సతత వరము ప్రవచన వరము అద్భుతాలు చేసేవరము బోధించేవరము బుద్ధి వాక్యాలు చెప్పేవారము ఎన్నెన్నో వరాలు ఇచ్చండి దాన్ని దేనన్నా ప్రజలింప చేసుకున్నావా ఈ లోపం వెలుగులాగా ఉండలాగా నీకు చదువును అనుకుంటుంది చదువులో ప్రజలింప నిన్న ఎవరైనా ఎక్స్పర్ట్ లాగా గుర్తించ కుటుంబలే కానీ బంధువులే కానీ మీ మిత్రుల మధ్యలోనే కానీ మీ ఉద్యోగ స్థలంలోనే కానీ మీ సంఘంలోనే కానీ ప్రజ్వలింప చేసుకున్నవా ఏ వరంనైనా నాకెందుకు ప్రవో ఈ సమస్య అని దుఃఖపడుతా ఉంటావా దీన్ని ప్రజ్వలింప చేసుకోమంటుందంటే ఇంగ్లీష్ లో స్థిర పంటే గ్యాస్ లో మిల్క్ పోసి కాఫీ పౌడర్ వేసి కలిపినట్టు స్థిరంగా పంట ప్రజ్వలింపజేయడం అంటే అది అర్థం ఆల్రెడీ పాలు ఇచ్చేడు ఆల్రెడీ కాఫీ పౌడర్ ఇచ్చేయండి అన్ని ఇచ్చేండు కళ్ళు వాటిని కలిపి దాన్ని ప్రజలు ఇంప చేస్తలేదు అంటే స్థిరఫ్ చేస్తలేదు స్థిర్ ఆఫ్ ద గిఫ్ట్ అని తెలియజేస్తున్నా స్థిర్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ నీలో ఉన్న గిఫ్ట్ ని ప్రజలు ఇంప చే బయటకు చేయకపోతే మట్లు ఆయన అని వేస్ట్ ఆయన ఎప్పుడో నిన్ను ఆశ్రయించండు కానీ నువ్వు ఆ ఆశీర్వాదాన్ని ప్రజలింపజేయక ఎక్కడ గొంబెలు అక్కడే ఉండిపోయావు దానికి తగ్గినట్లు మోసపరమైన బోధ ఉంటుంది మనం ఇంతకాలం ఈ లోస్తులు మన ప్రభు ఇది సృష్టించండి ఇది మన కొరకు మనము దీన్ని ఆనందించకుండా ఈ లోకస్తులు ఆనందిస్తున్నారు అది చేసే నీకు మరీ దుఃఖం కాబట్టి ఇక్కడికి వాక్యాన్ని ముగిస్తున్నాను ఈ ఈ గిఫ్ట్ నీకు అనుగ్రహించబడ్డ ఈ గిఫ్ట్ అన్నిటినీకి ఎన్నో తలాఖులు ఇచ్చిండు మంచి చదువు ఇచ్చిండు మంచి పొజిషన్ ఇచ్చిండు హైయర్ స్థితిలో పెట్టిండు మంచి ఉద్యోగం ఇచ్చిండు కానీ దాన్ని స్టిరప్ మట్టుకు ఖితంగా నువ్వు కింద ఉన్నవాడిగా లేక తక్కువ ఉన్న వాడిగా ఎక్కువ ఉన్నవాడు కాలే లోతులాగానే ఉండిపోతావు అబరంలాగా ఉండలేదు ఆ తీర్మానానికి సంబంధించింది బైబుల్ అంతా ప్రతి వాక్యం నువ్వు తీర్మానించుకోవాలి ప్రభు నేను అబ్రంలాగా ఉండాల వెనుక నాయకుడు ఆయన నాకు తండ్రి విశ్వాసానికి తండ్రి అయిన కాబట్టి అబ్రం తయారు కావాలా ప్రతి విషయంలో దేవుని హస్తాల చేత సృష్టి నిర్మించబడిన ఆ మందిరం మీద నివసించాల అబ్రామ్ కోరిక నాకు ఆంధ్రదేశం అవసరం లేదు అన్ని సంపాదించుకున్న నాకు రాజరికం సంపాదించుకుంటూ యుద్ధాలు గెలిచిందు ఎన్నో భావనాలు పొందుకున్నాడు విపరీతమైన ధన ధాన్యాతులు నాకు అవసరం లేదు అంటుండీ నీకు అవసరం లేదు నీ జీవితం కూడా నువ్వు రుజువు పాల్సాలి అప్పుడే నువ్వు ఆచరింపబడ్డవాడమని చెప్తున్నావు అన్న అవి ఏవి లేకుండా పేదరికంలో ఉంటూ ఎట్లుంటది నీకు ఆసు పేదరికంలో అవసరం లేనట్టే కదా అంటే నువ్వు పేదరికంలో ఎందుకున్నావు అంటే దాన్ని మేము స్టీరప్ చేసుకోలేదు నీకు ఇచ్చిన కాబట్టి మనం ప్రార్థనలో సమయం గడుపుదాం మనకిచ్చిన బహుమానాన్ని మనము ప్రజల్ంప తీసుకుందాం ఈ రోజు నుంచి నేను చాలా కాలం క్రిందట మన సేవా పరిసరిలో బ్రదర్స్ ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ క్రితం చెప్పినా వైఎంసీఏ నారాయణ గూడల్లా మన ఆరోగ్యం నడిపించే వాళ్ళం మన ఆరాధన నేషనల్ పెన్షన్ సిస్టమ్ లో జాయిన్ గా ఉంది బ్రదర్ అంటే ఎవ్వరు జాయిన్ కావాత పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనే ఒక ఫండ్ ఉంది బ్రదర్ గవర్నమెంట్ ది అందులో ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంటే సంవత్సరం సంవత్సరానికి అందులో జాయిన్ గా ఉండరా అంటే ఓ ఎవ్వరు జాయిన్ కాదు బ్రదర్స్ గాని సిస్టర్స్ గానీ నేను మొత్తం జాయిన్ ఏది లలు జమయింది అందులో రెండిట్లే నేను ఏ టైం లో రిటైర్ అయినా నాకు మంచి పెన్షన్ వస్తుంది అందులో నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ లాంగ్ ఎనిమిదేళ్ల క్రితం నేను చెప్పి చెప్పిన చేసిన నేను చెప్పింది చేసిన నేను నేను చేసినాక చెప్తాను మనసులే నేను ముక్కగా స్టోరీ చెప్తే సేవా జీవితం ఇచ్చిన బహుమానాన్ని నేను సిరప్ చేసి దాని రిచి చూసి అనేకులకి ధైర్యంగా చెప్తాను నేను చేసిందే కాక నేను మా మా భార్య ఎప్పుడు చెప్పించిన చిన్న చిన్న ఉంటాయి స్టార్టింగ్ లో ఇష్టం ఐదు కదా నెలకు ఐదు వందలు వందేరుంటది పిడ్జా ఐదు వందలు కొంతమంది అయితే సినిమాకి సినిమా టికెట్ ఐదు రెండు ఇద్దరు పోతే ఐదు వందలు అయితే ఐదు వందలు నువ్వు ఈ పెన్షన్ ఫండ్ వేసుకోకపోతే ఎనిమిది నెలలు ఎనిమిది సంవత్సరాలు చూడండి అందరు అక్కడ చేయడం ప్రయత్న ఉద్యోగంలో కానీ నాన్ క్రెడిసన్సే వాడుకుంటారు అంత ఫండ్ గవర్నమెంట్ ఫండ్ నీ కొడుకు పెడితే నువ్వు ఆయన తిడతావా నాకు ఎందుకు ప్రవ ఈ కష్టం ఈ రజి కూడా అప్పులు పాలైతుంది కాబట్టి సత్యాన్ని ఇక్కడ ఎంచు నువ్వు నీ బహుమానాలన్నీ ప్రజ్వలింపజేసుకో తక్కువ వాడు ఎక్కువ వాడి దగ్గర నుంచే ఆశ్రయం పొందుతాడు వాటి నీ సహవాసం ఎట్లా చూసుకో వాక్యంలో బలపడి ఆశ్రయింపబడ్డ సహవాసంలో ఉంటే వా నీకు కూడా లేదంటావా పేదరికమే నీకు పేదరికంలో నీ ఆత్మలో పేదరికం ఆర్థికంగా పేదరికం శారీరకంగా పేదరికం అన్ని విషయాలు నువ్వు పేదరికంలోనే జీవితాంతం కొనసాగించుకు వృద్ధాత్యుని కాలని ముగించుకుంటున్నావు ఏం సంపాదించినావు దేవుని కొరకు సున్నా ఏం సంపాదించిన కుటుంబం కొరకు సున్నా ఏం సంపాదించుకున్నావు నీ నామము వ్యక్తిగతంగా అన్ని సున్నా సున్నా సున్నా అయిపోయింది క్రైస్తవ జీవితం అట్లా ఉండద్దు వేదనతో నేను ఈ వాక్యాన్ని మీ పంచుకుంటున్నా మీకు అనుగ్రహించబడ్డ ఈ యొక్క గిఫ్ట్ ని యాక్టివేట్ చేసుకోండి ప్రాక్టీస్ చేయండి మీ నోటుగా ప్రకటించుకోండి నా స్థితి ఉండడానికి వీల్లేదు నేను ఇక్కడ మిగతా ఈ రీతిని జీవించడానికి వీల్లేదు అనుచరించడం జరుగుతాను ప్రతి విషయంలో అభివృద్ధి పొందుట దేవుని చిత్తం వాక్యం చెప్తుంది ప్రతి విషయంలో అభివృద్ధి పొందుట దేవుని చిత్తం ఒక్క విషయంగా ప్రతి విషయంలో అటువంటి అభివృద్ధిలో దేవుని అనిపించేలా ప్రార్థిస్తాను పరశుధర ప్రణాళికలో చివరి సేకారండి ప్రవ్వాళ్ళు మాట్లాడుతుంది జనకైపోతుంది ప్రభా ఎన్నిసార్లు చెప్పినందుకు మేము వెళ్లేదు ప్రవ మా జీవితాలను నిష్పన్నమైపోతుంది ప్రభా దుష్టుడు మమ్మల్ని సరైన బోధనకి నడిపించలేకుండా ఉపయోగించింది కానీ మీరు ఎన్నిసార్లు హెచ్చరించిన మీ మాట వినోన్న వారి మీరు మన మంచి అభిస్తాం ఆల్రెడీ మా తప్పి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు మీరు వాటిని వాడుతున్నాం ఏనుక అన్ని చేసినప్పుడు అంటున్నాడు సిగ్నోల్ చేసాం మీ కొద్దిగా ఫ్రీన్ హే మరిగా మనం ప్రార్థన చేస్తాము గారు మీరు చేయండి బ్రదర్ నెక్స్ట్ పరిస్థితి పరిస్థితి తీసుకురా ప్రభావిన వాక్యాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా ఇదిగో ప్రభా ప్రతి దశలో ప్రతి విధానంగా ప్రభా ప్రతి ప్రభా విషయాల్లో అభివృద్ధి చెందాలని మీరు ఆశపడుతూ ఉన్నారు ప్రభా అన్ని విషయాల్లో ప్రభా మీ సహాయకులుగా ఉండే నిజంగానే ప్రభా మమ్మల్ని అభివృద్ధి పదంలోకి మీరు నడిపించేటటువంటి జ్ఞానంతో మమ్మల్ని నింపు దేవానికి ఎంతో అందిన్నారు ప్రభా మా ప్రయాస ప్రభా అదిలా కాకుండా ప్రభా అయాసంతో అయా వృధా అయ్యేది కాకుండా నాయన అయా కేవలం ప్రభా నీ వలన ప్రభా అయా నీ ఆశీర్వాదం వలన ప్రభా మీ వాటిని నీ పొందుకొనిలాగన ప్రభా ఇప్పుడు నాకు తెచ్చండి అయ్యా చాలా సందర్భాల్లో ప్రభా అయ్యా మా జ్ఞానము మా తెలితేటలు మా ఆలోచనలు మమ్మల్ని మోసగించు వచ్చేమో గాని ప్రభా అయ్యా నీ చిత్తము నీ ప్రణాళిక ఉంటే ప్రభా అన్నిటికీ మేము మోసపరచు పెట్టడం కనుక ప్రభా అన్ని గొప్పను ఆ ఉంచండి దాడి తప్పిపోకుండా ప్రభా అభివృద్ధి చెందిలాగా తీర్చిదిద్దామని ప్రార్థం చేయొచ్చు తండ్రి ముఖ్యంగా ప్రభా జాన్ని జ్ఞాపకం చేసుకోనండి సంపూర్ణంగా ముట్టండి స్వస్థపరచండి దేవ నీకు వందనాలు ప్రభావి సాక్షిగా బిడ్డను మీరు వాడుకోమని ప్రార్థన చేయొచ్చున్నాం అతని ప్రభా ఈ లాక్డౌన్ లో ఎన్నో అంశాల గురించి మేము ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్క విషయం మీరు విజయాన్ని అనుగ్రహించారు అందుబట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా అదని బట్టి మీకు ఎంతో వందన్నారు ప్రభా అయ్యా అదే విధంగా ప్రభా ఇప్పుడు కూడా ప్రభా మీ కృప చేత ప్రభా ఇంటి మీరు సంపూర్ణంగా ముట్టండి స్వస్థపరచండి దేవ తండ్రి ఎట్లాగే తండ్రి గారి భాస్కర్ సార్ వాళ్ళ మదర్ని ఎఫ్ఐఎం సార్ శ్యామ్ సార్ వాళ్ళ మదర్ని కూడా చేసుకోండి వయసులో వృధాప్యంలో ఉండగా తండ్రి అయ్యా కాల్సిన శారీరక బల బలాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా నరాలను కండరాలను ఎముకలను ప్రభా మీరు ముట్టండి స్వస్థపరచండి తండ్రి వాళ్ళకి ఈ వయసులో తండ్రి మీరు ప్రభు ఆదరణకర్తగా ఉండమని మేము ప్రార్థించున్నాం తండ్రి ముఖ్యంగా ప్రభా అమైన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి మేము తెలుసుకుని ప్రభావం ప్రభావపూర్వకంగా మేము ప్రకటించడానికి గ్రహించండి తండ్రి ముఖ్యంగా కరోనా బాధ్యతను మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా నిశ్చితం అయితే ప్రభా వారందరినీ ప్రభు సంపూర్ణంగా రక్షించండి తండ్రి ముఖ్యంగా ప్రభావి తండ్రి ముఖ్యంగా ప్రభా నిం అయితే ముట్టండి స్వస్థపరచండి ఎలా తండ్రి ఎట్లాగే తండ్రి భాస్కర్ గారు భాస్కర్ సార్ వాళ్ళ మదర్ని సార్ వాళ్ళ మదర్ని శ్యామ్ సార్ మదర్ని కూడా మీరు జ్ఞాపకం వయసులో వృద్ధాప్యంగా ఉండగా తండ్రి అయ్యాకాలుష్య శారీరక బలా బలాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా నరాలను కంట్రాలను యూపలను ప్రభావం ముట్టండి స్వస్థపరచండి తండ్రి వాళ్ళకి వయసులో తండ్రి మీరు ప్రభావాల కథగా ఉండడం మరి మేము ప్రాపించున్నాం తండ్రి ముఖ్యంగా ప్రభావం పరిచయం ప్రతి వాళ్ళ బుద్ధంగా మీరు జ్ఞాపకం తెలుసుకుండా సంపూర్ణంగా రక్షించండి దాంట్లో ముఖ్యంగా చిత్రం అయితే తండ్రి సూత్రుడ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన తెలుగు దేవ కృపా కనికరి తల్లి పరిశుద్ధులు అనేక స్థితిని స్వత్రమైన గొప్ప దేవ వాకిందర ప్రభా నిర్మాతలు మాట్లాడినారు ప్రభా నీకు అన్నాయ్య పరిశుద్ధులు అవుతాను దీని ఏసయ నా ప్రభావ మీరు ఎంతగానో మమ్మల్ని ఆశీర్దించినారు కానీ ప్రభావం మేము ఇంకా ప్రభా అక దీని స్థితిలో ప్రభావ ఉన్నాం ప్రభావ మరోసారి మా జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా మీ కృపను మరోసారి మాకు అనుగ్రహించిన అవకాశం ఇచ్చిన తాను నీకు ఇచ్చిన అవకాశాన్ని ప్రభావ మేము పోగొట్టుకున్నాం ప్రభా మనం క్షమించమైన మీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న మీ కనికరిని చూపించమని ప్రార్థిస్తామైనా గొప్పది ఒక ఆశీర్దయం ప్రజ్వలింపజేయాల ప్రభా ప్రతి దశలో ప్రభావ ఆయన ఇసు ప్రభా అన్ని దశలలో ప్రభనైనా మీ ఆశీర్వదం మేము చూపించాల ప్రభా ఆయన మేము పొందుకోవాల ప్రభావ తన మీరు ఆస్వాదింపబడిన వారైనా మేము అత్యవడు ప్రభావ సాక్షి మాకు రావలేసు ప్రభా అబ్రహాం ఎట్లా ఆస్వాదింపబడిన ఆ రీతిలో మేము ఆస్వాదింపబడిన ప్రభా అయినా మీరే సహాయపడమని ప్రార్థిస్తామైనా తను ఎన్నో అవకాశాలు మీరు ప్రభా మీరు మాకు అనుగ్రహించినారు అయినా కానీ మేము వాటిని త్రీకరించిన మమ్మల్ని క్షమించిన అయినా కృపకానికరం తండ్రి మీ కృపను మరోసారి మాకు అవకాశం ఇచ్చినారు ప్రభానికి వందాలయ్య మమ్మల్ని హెచ్చరించిన ప్రభావానికి వందలుసు కృపగల తండ్రి మీకు ఆశ్చర్యం మేము పట్టుకోవాల ప్రభా మేము ఆయన అన్ని దశలలో ప్రభావ బహుగా ఆశ్చర్యంతో పడాలా ఆయన ఇసు ప్రభానం విషయాన్ని మీరు మాకు జ్ఞాపకం చేసినారు ఆయన వన్నాను ప్రభా ఆయన ఇసు ప్రభాన తండ్రి ఆ లీఫ్ ప్రభావ మేము చూపించాల ప్రభావ ఆయన ఇసు ప్రభు ఆ స్థితిలోనే ఉన్నామని ప్రభావ మీరు జ్ఞాపకం చేస్తున్నారు చాలా స్థితిలో మేము ఇంకా అదే ఉన్నాం ప్రభావం మమ్మల్ని క్షమించడానికి ఆదిష్టమైన కృపగల తండ్రి మరోసారి మమ్మల్ని హరించడం అవకాశం మీరు మాకు ఇస్తారు మేము ఆస్తి ప్రభావ ఈ రోజు నుంచి ప్రభావ ఆశ్ని పట్టుకొని మాకు ఇచ్చిన కృప వరాలు సమస్తం ప్రభావం ప్రజ్వలింపు చేసుకోవాలి దాన్ని అది విస్తరించాలా బహుగా మీ మహమార్థమై ప్రభావ రీతి మమ్మల్ని తయారు చేసి వాళ్ళకి మీ ప్రతి ఆటంకాలను కొట్టివేసి ప్రభావ మీరే మాకు విజయం అని గురించి ఆదిష్టమైన గొప్ప దేవ నా ప్రవ్వ ఇక దినమంతా మీకు నూతనమైన కృపల గురించి మమ్మల్ని నడిపించని ప్రవ్వ అయినా ఇస్తు ప్రవణ తల్లి అన్ని దశలు మేము అభివృద్ధి పొందాలని సహాయపడమని ప్రాదిష్టమైన గొప్ప దేవ ఇస్తుంది ఒకరిస్ బతు ప్రాదిష్టమైన ప్రతి బిడె తాకని ప్రవ స్వస్థపచ్చిన మంచి ఆరోగ్యం దేవుడి ఒక వైరస్ మీరు గర్థించని హీలింగ్ స్వస్థపదేండి సంపూర్ణ స్వచ్ఛనైనా అయినా మా జీవితాలు ప్రభావ చివరి దశలైన కానీ ప్రభావ మీకు సమర్పించుకోలే ప్రభావ మీరు ఆకర్షించుకోవాలంటే ప్రాదిష్టమైన డాక్టర్స్ నర్సులు కూడా ప్రభావిస్తే ప్రకటించాల ఓ ప్రభావ సత్యం తెలుసుకుని ప్రభావం స్వీకరించాలి ప్రభావ ఎంతో మంది ప్రభా చివరి దశలో ఉన్న కానీ ప్రభావ దాన్ని గొప్ప దేవ ఒక చెరువులో ప్రభా ఒక దొంగ ప్రభా చివరి దశలో రక్షణ బింబెం చేస్తే ప్రభావి ఆయన స్వచ్ఛాతపడి పడి ఒప్పుకున్నాడు పాపాలు ఒప్పుకున్నాడు అయినా ఇసుకు రక్షించబడిన ప్రభావ అరితిగా ప్రభా చివరి విసులు ప్రభావ అవకాశం ఇవ్విన ప్రభావ ప్రతి బిడ్డకునైనా కనికరించిన ప్రభ ఆత్మ నచ్చించుకోవటం ఎవనైనా ప్రతి ఆత్మరక్షణ పొందాలి ఇస్తు ప్రభా మీరే సహాయపడమైన ప్రాదిష్టమైన లోకంలో ఎంతో మంది ఓ ప్రభా నరహంతుకులు ఉన్నారు ఓ ప్రభా ఇ ప్రభా తాన్ని మంత్రగాలున్నారు ప్రభా ఇతర హార్దికులు ఉన్నారు సోదగాలున్నారు ప్రభా ఎంతో మంది ఆయన మాతృకులు ఉన్నారు ప్రభు లోకంలో నైనా ప్రతి ఒక్క గిడ రక్షణ మార్గంలో రావాలా ప్రభా ఓ దే ఒక ఆత్మ నశించుకోవడం మీకు ఇష్టం లేదు ప్రభు అందరూ సువార్త ప్రకటించబడాలా తప్పు పాపం తెలుసుకోవాల ప్రభా ప్రఖ్యాతపడి ప్రభావ సన్నిధికి రావాలా అలాంటి వాళ్ళు కూడా ప్రభావ సువార్త ప్రకటించబడాలా ప్రభా ఆయన ప్రతి ఆత్మరక్షణ పొందాలేస్తూ ప్రభా ఆయన స్వచ్ఛత బొంది ఎంతో మంది స్వచ్ఛత పొందుకుంటున్నాను కానీ రక్షణ పోగొట్టుకున్నాను కనికరించిన ఓ ప్రభా స్వస్థమైన రక్షణ ఎంతో విలువైంది ప్రభా అయినా రక్షణ మార్గంలో కూడా రావాలి ఒక్క బిడనైనా ప్రతి ఒక్కరు మీరు ఆకర్షించుకోని అయినా నీకేం అన్నా ప్రభావ ప్రతి సంఘాన్ని ప్రభావ మీరు ఆశీర్వదించి వాళ్ళకి సాధ్యం అయ్యే వాళ్ళు ఇంకా ఆత్మీయ దశ ఎదుగులాగా మీరు సాయపడని ప్రభావ సర్వ సత్యంలో మీరు నడిపించని ప్రభావా అబద్ధ బోధ నుంచి బ్రహ్మపరచ బోధల నుంచి ప్రభావ వాళ్ళందరూ విడుదల పొందాలా మీ సంపూర్ణమత్యం స్వీకరించే ప్రభా అక్కడ కృపారాల ప్రభావ అన్ని సజ్జీలింపజేయాలా అనేక జీవితాల్లో ప్రభా అది విస్తరించాలా ప్రభావ బహుగా వాళ్ళు ప్రభావ మీ కృపలో అభివృద్ధి పొందాలి ప్రభావం జ్ఞానంలో అభివృద్ధి పొందాలా అనేకలు ప్రభావ మీ చెంతకు నడిపించాలా అలాంటి ఆదిత్య ప్రతి సంఘానికి ప్రభుత్వ హీలింగ్ గిఫ్ట్స్ అనుగ్రహించమని ప్రాదిష్టం సత్యంలో నడిపించని ప్రభావ కాంగ్రిగేషన్ కూడా ప్రభావతా లేదు ప్రభుత్వార్త ప్రకటించాలా ప్రభావ పత్తి పిబిడ మీరు మీ సేవ వాడుకొని పరశురాత్మ అభిషేకం ప్రతి సంఘానికి అనుగ్రహించమని ప్రార్థమైన నా భయంకరమైన దినాల్లో మేము ఉంటుంది ప్రభావ ఆయన ఈ సుప్రవ మీరు అక్కడికి సంబంధించిన ప్రతి సూచనలు మా కాలంలో నెరవేరుతున్నాయి ప్రభావ ఇక చివరి అంచుకుని వచ్చేసిన ప్రభావ క్షణం అనేది మరించవచ్చు ప్రభావ కానీ మీరు ఒక తన మీరు మాకు అనుసరించిన ప్రభావ అది అది మేము ప్రజలు ఇంపేయాల ప్రభావ అన్ని విస్తరించాల ప్రభావ ఆయన ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండకుండా ప్రభావాత మీరు రెట్టి బిలియాలి దాన్ని ఇంకా విస్తరించాలి ప్రభావ అలాడు అపస్థితి చేసిన ప్రభావ తండ్రి అనేక ప్రాంతాల్లో విస్తృత విజృంభించి సేవ చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు ఇంప చేస్తున్నారు అయినా ఈసో ప్రభావతను ఆ రీతిలో మేము కూడా మా జీతాలు ఉండాలా ఆ రీతి మేము అనికృష్టి వార్త ప్రకటించాలా అనీకూలని చంతి నడిపించాలి ఆశీర్దం ప్రతి ఒక్క బిడ్డ పొందుకోవాలి ప్రభావ మా కొరకు చేసిన వాగ్దానాల ప్రభావ ఇవన్నీ ప్రభావ మాకు సంభవించిన ప్రభావ కానీ మేము పోగొట్టుకున్నాం ప్రభావ ప్రభావ తన వాళ్ళు వేరే వాళ్ళకి ప్రభావ వాటిని అనుభవిస్తున్నారు తన వాళ్ళ నుంచి మేము తప్పుగా మాట్లాడుకోలేము ప్రభావ ఇచ్చిన అవకాశం మేము పోగొట్టుకుంటాది వేరే వాళ్ళకి పోతాయి మీరు చూపించినారు నేను కాబట్టి ఆ రీతి వాళ్ళు కూడా మీ బిడ్డలే ప్రభావ ఆయన ఇస్తు ప్రభా బిడలు కూడా ప్రభు రక్షణ వచ్చి సహాయపడమని ప్రాధిష్టమైన గొప్ప దేవ ఇంకే స్తోత్రమైన గొప్ప దేవ నా ఇంకా ఎంతో మంది ప్రభుత్వ ఆరాధనలో ప్రభు పాల్గొన్నారు కుటుంబాలందరినీ దీవించి ఆస్వాదించని పేరు పేరును తాకని ప్రభావ మంచి ఆర్గ్యం తెచ్చండి వాళ్ళ సేవ జీవితం పరిచయం మీరు ఆస్వాదించని ప్రభావ ఇంకా ప్రభావం పరిజీలింపజీమని ప్రధిష్టం అయినా దాని బిడె నూతన కార్యం జరిగించే స్వస్థతలు అనుగ్రహించని ప్రభావ వాళ్ళ జీవితంలో గొప్ప మేరకులు జరిగించని ఆత్మీయంగా ఎదుగులా వల్ల మీరు సహాయపడమని పార్థిష్టం అయినా నా దేవ నా ప్రభానికి స్థూత్రం జాషాన్ని బట్టి ఓ ప్రభావం ఆదిష్టం దేవ ప్రభా పరిశుద్ధి నా తండ్రి ఇసు ప్రభా నా తండ్రి మీరు వాక్యంధ్ర మాతో మాట్లాడేందుకు నీకు అన్నాను ఇసు ప్రభా గొప్ప దీవానికి కృతజ్ఞతాస్త వాక్యం మా జీవితంలో అవలంబించుకోవాల మీ వాక్యానుసారా ఒక వాక్యం మా ఒక వాగ్దానాన్ని మేము నెరవేర్చుకోవాలి ప్రభావ దానికి తగినట్టు మీరు జీవించాలని మీరు సహాయపడంతో ఆదిష్టం ఆయన నా దేవు రాన ఎంతమంది ఉన్నారు ప్రభావితం కూడా మీరు ఆశీర్వించి దీవించను ప్రభావ మీ గొప్ప కార్యం నా తండ్రి నా దేవానికి స్తోత్రమైన కుటుంబాలను అద్భుతాలు జరిగించుకుంటూ అదిష్టమైన మీ రాకు సంబంధించిన ఒక సూచనలన్నీ నెరవేర్త మేము జాగ్రత్తగా జీవించాలా మీ సిద్ధపడాలి అనేకులు మేము సిద్ధపరచాలా అలాంటి సేవా జీవితంలో మనందరూ నడిపించి ప్రభు మీ రాకులకు మనందరినీ సిద్ధపరచుకోమని త్వరలోన ఏసుక్రీస్తు పరిశుద్ధం నామంలో ప్రార్థించినా తండ్రి మన ప్రభు అయిన కృప సమాధానం నడిపిస్తూ మనకందరికీ వైరస్ బాధితులకి లోకంలో సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలం తోడైన మేడం